కీర్తన నాలుగొందల రెండు అదియే పదము ఆ తుమకు నెలవు అదే జనన కారణము ఆకాశపదము మంచిమాటలైనా గాని మాటలైననొకచోట ముంచిముంచి ఆకాశముననే అణగును ఎంత రానిటూర్పులి వడమినాను అంచెలనణిగిపోవు ఆకాశమును తూపులెంత దవ్వయినా సూర్యచంద్రుల దాకి ఆ పొంతనే అణగు ఆకాశమునను రూపుల మై నీడలును రుచుల కాలత్రయము పైపైనే అణగును బహిరాకాశమున ఇల చీకటి వెలుగు ఎండ అహోరాత్రాల కలసి మెలగు ఆకాశతత్వమున సలువై శ్రీవేంకటేశు సాకార నిరాకారాలు అలరి వెలుగుచుండు అంతరాకాశమున